స్టార్టింగ్ ప్రార్థన చేస్తే స్తోత్రం నైనా పరిషుద్ధుడ మహమోన్నతుడ సరశక్తిమంతుడా జీవంగల ప్రభానికి వంద నాలుగు ప్రభ నిన్న నేడినంతరం ఏకరీతి ఉన్న తండ్రి నీకే వంద నాలుగు ఇస్సాక్ యాకప్ల దేవ నా దేవా నీకు వంద నాలుగు యశసుప్రభ ఇచ్చిన ఈ అవకాశం బట్టి నుంచి కోట్లాది వందనాలు ప్రభ అయా రాణి నడిపించండి వాళ్ళకున్న ఆటంకాలని గద్దించండి యశు ప్రభ బిడ్డ యసుప్రభ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి వాళ్ళ బహుబలంగా మీరు బలంగా వాడుకోండి ప్రభ వాళ్ళని దీవించండి ఆశీర్వదించండి ఏసు ప్రభానికి వందనాలైనా పతొక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించి రక్త దయచేయండి కుటుంబాల యశుప్రభ సంపూర్ణంగా మార్చబడాల దేవా మీరే కార్యం జరిగించండి నాయన ఈ రాత్రి కాలంలో ప్రభ మీ మీరే మాకు తోడి నడిపించిన దేవానికి స్తోత్రంలో నాయన ప్రభానికి వందనాలు ప్రభ పాట ధర మీరు మై పొందండి వాక్య చేత మీరు మాతో మాట్లాడండి బలపరచండి దీవించండి ఆశీర్వదించి సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేయండి ప్రభా యేసు ప్రభాని వాక్యం ఏసుప్రభ జీవం మా హృదయాలు స్వస్థత విడుదల దయచేయండి ప్రభావ ఏసు ప్రభ బలహీనతలను మీరు కొట్టివేసి నూతన శక్తి బలం దయచేసి మీరు రాకడికి మమ్మల్ని అందరూ సిద్ధపరుచుకొని నేను నానికే మైమ తెచ్చుకోమని నజడనే యేసుకు మడి తండ్రి ఆమె రూబా నా వంశికా పరినా ఏనా వంశికా పరి ఆరాధనా ఓ ఆరాధనా స్తు ఆరాధనా నీకే Aradana, O Aradana, Tuthi Aradana, Veeke. Ehova aruva anna manchika parinakku yinni nidhu. Ehova ade gudu anna manchika parinakku kukolatandudhu. आराधना ओ आराधना स्तुति आराधना लीके आराधना ओ आराधना स्तुति आराधना लीके चिगलोनु परुद जेसी नन्नु पोषించుनु ిజలచంతనడి పీతాహముతే పరుండచేసి నన్ను పోషించును శాంతి జలములనడి పీతాహముతేచు నీతి మార్గం నన్ను నడిపించును నీనా బట్టి నీతి మార్గం లో నన్ను నడిపించును ఆరాధనా ఓ ఆరాధనా స్థుతి ఆరాధనా నీకే రాధనా స్తుల దుటా నా కుభోజనముచితివీ నూనె తొరాత అంటున్నా అభిషేకం చేసి శత్రువు దుతానోజనముషేత పరచితివీన అంత్యున్నా అభిషేక చేతకూలినా కృపాశీ నామి వచ్చు నైవృతకృ కృపాలై నవంతి నైవ చిరకాలమువ మందిరం నీవాసము చేరాధనా ఓ ఆరాధనా స్తు రాధనా ఓ ఆరాధనా స్థుతి ఆరాధనా చూచు వాడవు ఎల్లోనయ్యా పిలచిన తోడు నేనా చెంద చేకి బలపరుచు ఎ దినములో నన్ను చూచువాడము ఎల్లు ఇ పిల్లచిన తోడు నేనా చెంత చేరి బలపరచు ఎమినేజరా కొంటరిగా ఉన్నప్పుడు నా తోడు నడుచే ఏ హో కుంటరిగా ఉన్న కొడు నా తోడు నృకే హోగా వే ఆరాధనా ఓ ఆరాధనా స్తు ఆరాధనా ఓ ఆరాధన స్తు వరువా నా మంచికా పరిణా గు ఏ వేరు మంచికా వరి కోనా ఓ ఆరాధనా స్రాధనా నీకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ వర్షితరావు బ్రదర్ ప్రేసరావు బ్రదర్ మన ప్రభువును రక్షగడైనటువంటి ఏసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీ అందరికీ నా వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవా కృప కలిగిన నా ప్రభు సర్వశక్తిమంతుడ సర్వాధికారి మహాగనుడ మహోన్నత ఆమెకి ఎంతగానో స్తోత్రులు స్తోత్రంలో చెల్లిస్తున్న ప్రభు తండ్రి ఈ దినమంతా కూడా ప్రభా మీ మమ్మల్ని అన్ని పనులు గను గానీ విజయాన్ని అనుగ్రహించినారు తండ్రి సాయంత్రకాల సమయంలో నీ సన్నిధిలో చేరు ప్రభా నేను స్థుతించుటకు అన్ని కృప చూపిస్తూ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నేను ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచాయి ప్రభా నీకు ప్రీతికరమైన నీకు ఇష్టమైన నీకు మహిమకరమైన జీవితాలను ప్రభావ మాకు అనుగ్రహించండి మాలో ఏ లోపం ఉండడానికి వీలదు ప్రభా మీరు పరిపూర్ణుడు మేము కూడా పరిపూర్ణలంగా ఉండాలా ప్రభావ మా బలహీనతలను ఛేదించుకోవాలి మా బలహీనతలను మేము గుర్తిరగాల ప్రభావ వాటి నుంచి విడుదల పొందాల ప్రభావ తండ్రి మీరు కృపచమని ప్రార్థిస్తూ తండ్రి నాయన నీ వాకు నా ప్రభావ రుణం చెల్లిగాల కడ్గం తండ్రి ఆ ప్రభావ కాబట్టి తండ్రి అది ప్రాణాత్మ దేహంలోనికి పోయి ప్రభా లోపల హృదయాంతరంగాలను పరిశీలిస్తుంది ప్రభు అప్పుడు తండ్రి అరింతగా మీరు మాతో మాట్లాడండి మా హృదయంలో నా ప్రభావ దాగి ఉన్న గూడు కట్టుకుని నా ప్రతి అవిదేకరమైన కార్యాలన్నింటినీ పది అవిధేకరమైన తలంపులన్నింటినీ ప్రభావకు బయటకు తీసుకొచ్చి చెప్పి మనం ప్రార్థిస్తున్నాం వాక్యం చెప్పనని మీరు మీరు మీరు మీరు జ్ఞాపకం చేసుకోనండి మీ శిలోచాట్ను మరుగుపరిచండి మీ ఆత్మతో నింపండి నా నోటిని మీ బుర్రగా వాడుకొని మీరే మాట్లాడి మీరు మహిళలు యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఈరోజు సమయంలో రెండవ గ్రంథము రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం నుంచి కొన్ని మనం ధ్యానించుకుంటాము సమయాలు రెండవ గ్రంథం పన్నెండో అధ్యాయం మొదటి రెండు మూడు నాలుగు ఐదు వచ్చనాలలో ఇక్కడ ఈ దావీద్ గురించి రాయబడుతున్నటువంటి మాటలు ఇవన్నీ ఈ సందర్భము మనందరికీ కూడా తెలిసే ఉంటుంది ఎందుకు దావిదు ఎవరో దావిది ఎటువంటి వాడు దావీ ఏం చేశాడో తర్వాత ఆయన జీవితం ఎటువంటిదో మనందరికీ తెలుసు అయినను కొంత క్లుప్తంగా మనం తెలుసుకుంటాం దావీదు ఒక గొర్రెల కాపరి వంటి వాడు ఇస్రాయిల్ ఒక సామాన్యమైనటువంటి వాడు చాలా చిన్నవాడు తన అనుదముల కంటే కూడా చాలా చిన్నవాడు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు దేవుని హృదయానుసారుడు ఎప్పుడు దేవుని స్థుతిస్తూ ఉండేవాడు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నటువంటి వాడు దావీదు కాబట్టి దేవుడు అతన్ని ఎరిగి ఇతడు నాకు తగినవాడు ఎప్పుడైతే తను మొట్టమొదటి ఏర్పరచుకున్న సవులు దేవుని మాట విన్నుకుండా అవిదేకరమైన కార్యాలు చేసి దేవునికి వ్యతిరేకంగా మారినప్పుడు దేవుడు నెక్స్ట్ రెండవ రాజుగా ఎన్నుకున్న వ్యక్తి దావే ఎందుకు దావీదు ఆయన యొక్క హృదయానుసారుడు తన బిడ్డల పట్ల నమ్మకంగా ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఆయన దావీదును ఎన్నుకున్నాడు ప్రవక్త కూడా అనుకోలేదు ఈ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని సమయలు కూడా అనుకోలేదు కానీ దేవుడు అన్నాడు మనుషులు దేవుడు పైరూపమును లక్ష్యము చేయడు దేహోవ దేవుడు పైరూపాన్ని లక్ష్యం చేయడు మన దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని లక్ష్యము చేయడు వాళ్ళ హృదయ అంతరంగాలు చూస్తాడు వీరు నాకు లోబడే కాదా అని పరిశీలిస్తాడు దేవుడు అరిగితగానే దావీదును సింహాసనం ఎక్కిస్తాడు ఇస్రాయల్ రాజుగా అతను మారుతాడు మారిన తర్వాత దేవుడు అనేకమైన రాజ్యాల మీద ఆయనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు నెమ్మది కలుగు చేస్తాడు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తాడు వైభవాన్ని తనకు తన ఎదుటికి ఎవరైనా రావాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితిని దేవుడు తీసుకొని ఆ సమయంలోనే దావ్యులు దేవునికి అవిధేయకరమైన అది అవిధేయత చూపిస్తూ ఉంటాడు మనందరికి తెలుసు హిత్తుడ యూరియా యొక్క భార్యను దావిదు పాపం చేసి యూరియా బారితో లచ్చుబాతో పాపం చేసి అధితగా యూరియాని చంపించి దేవునికి వ్యతిరేకముగా కార్యం చేసి పాపము చేసిన వాడిగా ఉంటాడు ఈ పాపాన్ని దేవుడు సహించలేక తన ప్రవక్తను పంపించి దావితో ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఏమని అనంటే మొదటి వచనంలో సమయలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో కావున్న యహోవ నాతాను దావిదు నొద్దకు పంపెను అతడు వచ్చి దావిదుతో ఇట్లను ఒకనొక పట్టణ ఇద్దరు మనుష్యులు ఉండిరి ఇక్కడ దావి నువ్వు నాతను వచ్చి దావిత్తు సెలవిస్తూ ఉన్నాడు ఆయన డైరెక్ట్ గా మాట చెప్పలేదు డైరెక్ట్ గా నువ్వు పాపం చేశావని అనలేదు తన నోటెమిటే తన పాపి అని ఒప్పుకునే రీతిగా అతడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు దావిత్వం వచ్చి ఇట్ల నేను ఒకనొక పట్టణ ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఒకడు ధనవంతుడు ఇంకొకడు పేదవాడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండేను ఐశ్వర్యవంతునికి విస్తారంగా ఉన్నాయి గొర్రెలున్నాయి దొడ్లున్నాయి గుడ్లున్నాయి సృద్ధిగా కావలసినవన్నీ ఉన్నాయి అయితే దరిద్రునికి ఆ దరిద్రునికి తాను కొనుక్కొని ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయాను ఈ పేదవాడి దగ్గర ఏమీ లేవు తాను ఒక ఆడ గొర్రెపిల్లని కొనుక్కున్నాడు తా దా వాడు అది వాని యొద్ను వాని బిడల యొద్దును ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినచు వాని గిన్నెలోనిది త్రాగు వాని కౌగిట పండుకొనచ్చు వాని వానికి కుమార్తె వలె ఉండెను ఈ గొర్రెపిల్లకి ఆ పేదవాడికి ఎంతో అనుబంధం ఏ రీతిగా ఉందో అని ఇక్కడ చెప్తా ఉన్నాడు అతడు ఎప్పుడు కూడా ఒక గొర్రెలాగా ఒక జంతువులాగా తన ఆ గొర్రెని అతడు చూడలేదు ఆ పేదవాడు ఎంతో ప్రేమగా దాన్ని చూసుకుంటూ వచ్చాడు ఆ గొర్రెపిల్ల కూడా దానిని పెంచుకుని అది వాని యుద్ధకు వాని బిడ్డల యుద్ధకు ఉండి వాళ్ళ బిడ్డలో వాళ్ళ గోరుముద్దలు తింటూ వాళ్ళ గిన్నెలోని తాగుతూ అతని యజమానుడి దగ్గర పండుకుంటూ తన ఆడపిల్ల వల్లే చూసుకుంటూ వచ్చాడు ఆ పేదవాడు అయితే ఒకరోజు అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చెను ఒక ఎవడో ఒక ఐశ్వర్యవంతుని తెలిసిన ఒక వ్యక్తి దారిలో పోతూ అతని ఇంటికి వస్తే అతడు తన యుద్ధకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్డలో గాని దేనిని ముట్టను ఆ దరిద్రుని గొర్రె పట్టుకొని తన యుద్ధకు వచ్చిన వానికి ఆయుత్తము చేసను అతడు ధనవంతుడు ఏం చేశాడు తన ఇంటికి ఒక అతిథి వస్తే మార్గంలో పోయేవాడు తన ఇంటికి వస్తే తన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వాటిలో నుంచి తీసుకెళ్ళి భదించి ఆ మార్గస్థుడికి తన బంధువుకి అతడు ఆతిథ్యం ఇవ్వలేదు ఏం చేశాడు ఆ తన వాటిలో వేటిని ముట్టుకోకుండా ఆ దరిద్రుడిని గొర్రెపిల్ల ఆ దరిద్రుడు ఎంతగా ఆ పేదవాడు ఎంతగా అయితే ప్రేమించి తన బిడ్డగా తన కుమార్తెగా చూసుకుంటూ ప్రేమగా చూసుకుంటున్న ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చి తన యుద్ధకు వత్సవానికి ఆయత్తము చేసను విడిది ఇచ్చాడు అదావిధ ఆ మాటలు విని ఇంతవరకు బాగానే ఇంతవరకు ఒక స్టోరీ లాగా చెప్తూ వచ్చాడు ఆ నా తన దావిదికి దావీదికి ఏమనిపించింది దావిదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించు కోపించుకొని యహోవ జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు అని సెలవు ఇచ్చాడు ఈ కథ వినగానే ఈ సంగతి తెలియగానే ఆ నాతను ప్రవృత్తి చెక్కిన మాటలు విరగానే దావిదు కోపాన్ని ఆపుకోలేకపోయాడు దావీదికి కొడుకులో నుంచి ఉక్రోషం వచ్చింది ఇంత అన్యాయం చేస్తాడా ఇంత దారుణంగా చేస్తాడా అతడు బతకడానికి అర్హుడు కాడు మరణ పాత్రుడు ఎట్లా ప్రమాణం చేసి మరి చెప్తున్నాడు ఏమని యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ వాడికి ఇంకా బతికే అర్హత లేదు వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లలను ఇవ్వాలని నా తనితో అతడు ఆ గొర్రెపిల్లను చంపినందుకు గాను తిరిగి నాలుగింతలు తిరిగి చెల్లించాలి అని చెప్పి తీపిచ్చేశాడు అంతవరకు చెప్తూ వచ్చాడు సహించలేకపోయాడు ఓర్చుకోలేకపోయాడు ఆ తర్వాత నాతాను ప్రవక్త ఏడో అధ్యాయంలో ఏడో వచనంలో నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే అని సెలవిచ్చాడు నాతాను ప్రవక్త చెప్పాడు ఆ ధనవంతుడు ఎవరో కాదు ఆ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరో కాదు నీవే అని చెప్పి సెలవిస్తూ ఎందుకు ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే దావీద్ ఇక్కడ తాను అన్యాయాన్ని సహించలేని వాడిగా ఉన్నాడు అన్యాయాన్ని కూడా తట్టుకోలేక కోపించి న్యాయమైన తీర్పు కూడా తీరుస్తున్నాడు ఒకటికి నాలుగు ఇవ్వాలి వాడు బ్రతకూడదు అని చెప్పి తీర్పు తీరుస్తున్నాడు న్యాయంగా తీర్పు తీరుస్తున్నాడు కానీ తన జీవితంలో తాను ఎలాగున్నాడో తన జీవితంలో తాను చేస్తున్నాడు ఎటువంటివి చేస్తున్నాడో తన జీవితం కూడా ఆ రీతిగానే ఉంది అనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయాడు ఎదుటి లోపాలు చూసి తీర్పు తీర్చాడు కానీ తనకు తాను తీర్పు తీర్చుకోలేకపోయాడు ఎదుటి వాని యొక్క పరిస్థితిని బట్టి తాను విమర్శించాడు తన యొక్క జీవితాన్ని గ్రహించుకోలేకపోయాడు ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు దేవుడు తన బిడ్డలతో తనే వాళ్ళ ద్వారా వాళ్ళతోటే మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఉంటాడు ఎదుటి వారి జీవితంలో అది ఉంది ఎదుటి వారి జీవితంలో ఇది ఉంది ఎదుటి వారిలో అవిశ్వాసం లేదు అవిశ్వాసం ఉంది ఎదుటి వారిలో ధనాపేక్ష ఉంది ఎదుటి అది ఉంది ఇది ఉంది భక్తిహీనత ఉంది అది ఉంది అని అన్నీ చెప్తా ఉంటాం కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి అనేది మాత్రం పరిశీలించుకోము ఆ విషయాన్ని చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం చాలా మంది చాలా మంది కూడా ఆ రీతిగానే ఉంటా ఉంటారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యాలు చాలా గంభీరంగా చెప్తా ఉంటాం వాక్యాలు చెప్తా ఉంటాం వాక్యాలు తెలియజేస్తా ఉంటాం నా సేవా పరిచరలు నా జీవితంలో ఎన్నో చూస్తూ వచ్చాను నేను సేవా పరిచయలు పెద్ద పెద్ద పాస్ట్రలతో తిరిగాను వాళ్ళు వాళ్ళు వాక్యాలు చెప్తుంటే విన్నాను వింటున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళు చెప్తా ఉంటారు ఎంత గంభీరంగా చెప్తా ఉంటారంటే సమాధానం ఉండాలి ప్రేమ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి అన్నీ చెప్తా ఉంటారు మరి వాళ్ళు మాత్రము చెప్పే వాళ్ళు తగ్గించుకొని ఎవడన్నా తన మీద మిత్రేకంగా ఉంటే తగ్గించుకొని పోయి సమాధానపడడం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి తగ్గించుకోవాలి మనం సహించాలి భరించాలన్నీ చెప్తా ఉంటారు గాని తగ్గించుకొని పోయి సమాధాన తగ్గించుకొని పోయి తెలియజెప్దాం ఏంటో అతని ప్రాబ్లం కనుక్కుందాం నా వల్ల ఇబ్బంది పడ్డేమో కనుక్కుందాం ఏంటి తన సమస్య ఏందనేది తెలుసుకోమన్నట్టు మనం చెప్తా ఉంటాం అందరినీ చూసి వాళ్ళ జీవితాలను చూసి మనం తీర్పులు ఇచ్చేస్తూ ఉంటాం వాళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారని చెప్పేస్తూ ఉంటాం కానీ మన పరిస్థితి రహించుకోలేమన్నట్టు అదే పౌరు భక్తులు చెప్తాడు రోమిల్కి రాసిన రెండు పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినంలో రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో కాబట్టి తీర్పు తీర్చే మనుషుడా నీ వెవడవైనను సరే నిరు నిరుత్తరుడవై ఉన్నావు ఓ తీర్పు తీర్చే మనుషుడా ఎదుటి వాళ్ళలో లోపాలు చూసే మనుషుడా విమర్శించే మనుషుడా విను నీ ఎవడవైనానూ సరే నువ్వు వాడవైనా సరే ఎంత గొప్ప సరే ఏమంటున్నాడు నిరుత్తరుడవు నీ దగ్గర జవాబు లేదు నీ దగ్గర ఉత్తరం లేదు జవాబు లేదు సమాధానం లేదు లేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలోనే నీవు నేరస్తుడవని తీర్పు తీర్చుకొని ఏ విషయంలో అయితే ఎదుటి వాణ్ణి నువ్వు విమర్శిస్తూ ఉన్నావో ఏ విషయంలో అయితే ఎదుటి వానితో నువ్వు ఎదుటి వాణి చే ఏలివితే చూపిస్తూ ఉన్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొని ఆ విషయంలో నీకు నీవే కూడా నువ్వు కూడా ఎందుకనంటే తీర్పు తీర్చి నీవు నువ్వు అట్టి కార్యములనే చేయించున్నావు కావా తీర్పు తీర్చే నీవు అటువంటి కార్యాలు చేయడం లేదా నువ్వు తీర్పు తీరుస్తున్నావు నువ్వు చెప్తూ ఉన్నావు నువ్వు నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు మరి నీవెట్లా ఉన్నావు నీ కార్యాలు ఎలా ఉన్నాయి నువ్వు కూడా అటువంటి రీతిగానే జీవిస్తున్నావు కదా సమాధానాన్ని గురించి ప్రకటిస్తున్నావు మరి సమాధానం లేదు తగ్గింపుని గురించి ప్రకటిస్తున్నావు నీలో తగ్గింపు లేదు విశ్వాసాన్ని గురించి ప్రకటిస్తున్నావు నీలో విశ్వాసం లేదు నువ్వు దేవుని ఆత్మ గురించి బోధిస్తున్నావు నీలో దేవుని ఆత్మ లేదు ఈ రీతిగుంటాయి అన్నట్టు దేవుని బిడల యొక్క కాబట్టి పౌరు భక్తుడు చెప్తున్నాడు ఎలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యంలోనే చేస్తున్నావు కావా ఒక వాక్యం మనం చెప్పే ముందు లేకపోతే ఒక మాట మనం చెప్పే ముందు ఎదుటి వారి జీవితాల్లో మనం విమర్శించే ముందు మొట్టమొదటిగా మన హృదయంలో మనం ప్రశ్నించుకోవాలా ప్రభా వీళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను వీళ్ళ గురించి నేను తెలియజేస్తున్నాను మరి నా హృదయం ఎలా ఉంది ప్రభు ఈ విషయంలో నేను మాట్లాడుతున్నాను మరి ఈ విషయంలో నేను నీకు అంగీకారంగా ఉన్నానా నేను నీకు యోగ్యంగా ఉన్నానా అని ప్రభువు మాత్రం మనం మనం అడగాల ప్రభువుని ఎందుకు ఆయన ఉన్నతమైన తలంపులు కలిగిన దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నతమైన ఆలోచనలు మన కలిగినటువంటి దేవుడు ఆయన మన ద్వారా మహింపొందల నాశపడేటువంటి దేవుడు ఆయన ఎంత గమనల్ని ప్రేమించకపోతే ఎంత గమనల్ని కావాలనుకోకపోతే తన సింహాసనాన్ని విడిచి తన యొక్క ఐశ్వర్యాన్ని తన మహిమను తన యొక్క వైభవాన్ని సమస్తాన్ని విడిచి రిక్తునిగా రావడానికి ఇష్టపడతాడు ఎంతగా మనుషుల కోసమో అభిదేకరమైనటువంటి మనుషుల కోసము పాపులైన మనుషుల కోసము ఏముంది మనలో గొప్పతనం ఏమీ లేదు కదా ఏమీ లేదు మనలో గొప్పతనం మన జీవితాలు ఎట్లా ఉంటాయంటే మనం అనుకుంటారు మనుషులు నాలో అది ఉంది నా దగ్గర ఇది ఉంది నేను గొప్పవాడిని అట్లాంటి వాడిని అని అనుకుంటూ ఉంటారు ఈ రోజు మానవాళి యొక్క పరిస్థితి సర్వ మానవాళి యొక్క పరిస్థితి ఏంటంటే మేము చాలా తెలివికి కళ్ళ వాళ్ళం మేము గొప్ప వాళ్ళం మేము ఉన్నత స్థితిలో ఉన్నాం మేము చంద్రుడి మీదకి వెళ్తున్నాం మేము ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం మేము ఎన్నో కనుక్కుంటున్నాం దేవునికి సృష్టి చేస్తే ప్రతి సృష్టిని మేము కలిగిస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు గర్వపడుతూ ఉంటారు వాళ్ళ యొక్క సాంకేతికతను బట్టి దేవుణ్ణి కూడా విడిచిపెట్టే వాళ్ళుగా ఉంటారు వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే ఈ లోకంలో మనిషి కంట మనిషి కంటే దారుణమైన హీనమైన జీతం ఇంకెవరికి కూడా లేదు కొంచెం గాలి ఎక్కువగా వీస్తే అల్లాడిపోతాం కొంచెం వర్షం ఎక్కువగా పడితే అల్లాడిపోతాం కొంత చలి ఎక్కువైతే అల్లాడిపోతాం కొంత ఎండ ఎక్కువైతే సహించలేం భరించలేం అల్లాడిపోతాం అంత దారుణమైన జీవితం మన మనుషులు కలిగి ఉన్నారు లోకం ఒక చిన్న పురుగు లోకంలోనికి వస్తే విలవిల్లా ఆడిపోయింది లోకం చిన్న పురుగు చిన్న పురుగు లోకంలోనికి వస్తే విలవిల్లాడిపోయింది అల్లాడిపోయింది ఎప్పుడు లేని విధంగా మొత్తం అన్ని అన్ని మూసేసుకొని అన్ని క్లోజ్ చేసుకొని ఎవరి ఇళ్లలో వాళ్ళకు కూర్చోడానికి సరిపోయినారు ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్న భయం ఎదుటి వాళ్ళకి చేకేకాన్ని తీయాలన్న భయం ఎంతో దారుణమైన స్థితి మనుషులకు కలిగింది మరి మనుషులు గ్రహించలేకపోతున్నారు ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే మనిషి ఏ పాటి వాడు మనుషులు ఏపాటి కీర్తనలో ప్రభు ఆయన దావి భక్తులు నీవు నరుణి జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పాటి ఎంతటి వాడు వాడు ఎంతటి వారం మనమంతా మనమంతా కూడా అల్పులము ఘనహీనలము ఎందుకు పనికి వారం అటువంటి మనల్ని దేవుడు ప్రేమించుకున్నాడు మన మీద మన పట్ల ఆయన ఎన్నో ఉద్దేశాలు ఉన్నత కలంపులు కలిగిన్నాడు ఆయన స్తాయికి మనం రావాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయనకి శిక్షించాలని ఆయనకు కోరిక కాదు ఆయనకి హింసించాలని ఆయనకు కోరిక కాదు తన బిడల్ని తన తన బిడ్డల్ని తన తను ఏర్పరచుకున్న వారిని కష్టపెట్టాలి శ్రమ వాళ్ళని ఇబ్బందులు పాల్ చేయాలి వాళ్ళని ఏదో ఒకటి చేయాలని దేవుడు అనుకోడు దేవుడు ఎప్పుడు ప్రేమించేవాడు ఏది చేసినా మనం మేలుకొరకే చేసేవాడు మనల్ని ఆయన సాక్షులుగా నిలబెట్టి గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు దేవుడు మన మనం ఆయన ఎదుట ఉండి గొప్ప మహి ఆయన మహిమను తీసుకోవాలనుకుంటున్నాడు ఆ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనల్ని ఆయన స్వరూపంలో మనల్ని ఆయన ప్రతినిధులుగా ఆయన ఇంటి వారంగా కొద్ది కాలంగా అది యుగ దేవుడు ఏర్పరచుకున్నాడు అటువంటి మనల్ని ఆయన కష్టపెడితే ఆయనకి ఏమొస్తుంది ఆయనకేమొస్తుంది ఇబ్బంది పెడితే ఆయనకి శ్రమ పెడితే ఏమొస్తుంది ఏమీ రాదు ఇంకా బలహీనుడైన ఎన్నో ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ఇదిగో నా మహిమిట్లుంటుంది నా బిడ్డలు పట్టని నేను ఇదిగా చేస్తానని చూపించాలని ఆశపడేటువంటి దేవుడు కానీ ఆయన తలంపులు మనకు అర్థం కావు ఆయన యొక్క ఉద్దేశంలో మనకు అర్థం కావు ఆయన యొక్క చిత్తము మనకు అర్థం కాదు ఆయన ఏంది మన జీవితంలో కోరుకుంటున్నాడు అర్థం కాదు మనం ఏం చేస్తా ఉంటామంటే ఎదుటి వాళ్ళని చూస్తుంటాం కానీ మన జీవితంలో ఏముందో పరిశీలించుకోలేమన్నట్టు అదే దావి జీవితంలో కనపడుతుంది అంత కోపం తెచ్చుకున్నాడు మరణ పాత్రుడు యహోవా జీవముతోటో మరణ పాత్రుడు అని సెలవిచ్చాడు చంపాలతన్ని అతను బతికే అర్హత లేదు అని తీర్పిచ్చాడు సహించుకోలేకపోయాడు మరి నీ జీవితము కాబట్టి మనము ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయించున్నావు కావా అని సెలవిస్తున్నాడు కాబట్టి మనం చెప్పే విషయంలో మనము ఏ రీతిగా ఉన్నామో మనం పరిశీలించుకోవాలా మనం ఎట్టి కార్యాలు చేస్తున్నామో వాళ్ళకి భిన్నమైన కార్యాలు చేస్తున్నామా అనేది మనం పరిశీలించుకోవాలా అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచ్చున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా అని అంటున్నాడు నీవు కూడా వాళ్ళని ఏ కార్యాలను బట్టి విమర్శిస్తున్నావో నీవు అటువంటి కార్యాలే చేస్తూ నేను చెప్తున్నాను నేను చేస్తున్నానని నువ్వు దేవుని తీర్పు తప్పించుకుంటానని అనుకుంటున్నావా తప్పించుకోలేవు అని చెప్పి సెలవిస్తున్నాడు తర్వాత అదే ఉంటది కాబట్టి మనము పౌలు భక్తుడు చెప్తున్నాడు మనం ప్రతి విషయంలో ప్రభుత్కి అంగీకారంగా మన జీవితాలు ఉండాలి మనల్ని మనం విమర్శించుకోవాలి అదే కొరందికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై ఆయన చెప్తా ఉంటాడు పౌలు భక్తుడు కొరందీకి రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అయితే మనల్ని మనమే విమర్శించుకునిన ఎడల తీర్పు పొందక పోదుము మనల్ని మనమే విమర్శించుకుంటే మనల్ని మనమే ఎత్తి చూపించుకుంటే మనము తీర్పు పొందము ఎందుకు అనంటే మన బలహీనతలు మనం గ్రహిస్తే మనల్ని మనం విమర్శించుకుంటే వాటి నుంచి బయటపడడానికి ప్రయాసపడతాం వాటి నుంచి విడుదల పొందడానికి మనం గ్రహించుకోకపోతే ఎంత కాలమైనా కూడా మన జీవితాలు మారవన్నట్టు ఎన్ని సంవత్సరాలైనా ఎన్నైనా పోని మనం గ్రహించుకునేటువంటి కెపబిలిటీ మనకు లేకపోతే అర్థం చేసుకోలేకపోతే మనల్ని మనం విమర్శించుకోకపోతే మనం మాట్లాడే మాటను బట్టి కావచ్చు చూసే చూపును బట్టి కావచ్చు చెప్పే వాక్యాన్ని బట్టి కావచ్చు దేన్నైనా బట్టి కావచ్చు ప్రతిదాన్ని మనకు మనం విమర్శించుకోవాలి ఈ విషయంలో నేను ప్రకటిస్తున్నాను ఈ విషయంలో నేను ఎట్లా ఉన్నాను విషయంలో నేను గంభీరంగా చెప్తున్నాను మరి ఈ విషయంలో నేను ఎట్లా ఉన్నాను నా జీవితం ఎలా ఉంది కాబట్టి మనం పరిశీలించుకోవాలి మనల్ని మనం విమర్శించుకోవాలి మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్ష పొందుచున్నాము శిక్షింపబడుచున్నాము మనము తీర్పు పొందిన ఎడల అంటే ఈ లోకంలో మనల్ని మనం విమర్శించుకోకపోతే తీర్పు కుదించబడతాం శ్రమలపాలు అవుతాం కష్టాల పాలవుతాం ఎందుకు కష్టాల పాలు శ్రమలపాలు అవుతాము అనంటే ఆ దావిధ విషయంలో మనం చూస్తాం పైన ఏమనంటే అదే పన్నెండవ అధ్యాయంలో సమయలు రెండవ గ్రంథము పదే పన్నెండవ అధ్యాయము పదమూడవ అధ్యా పదమూడవ చెప్తాడు నేను పాపము చేసి తిన దావీదు నా తానుతో అనగా నా తాను నీవు చావకుండినట్లు ని పాపమును పరిహరించెను ఆయన ప్రేమించాడు కాబట్టి దావీ అంటే తనకు ప్రేమ ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు తన పాపాన్ని పరిహరించాడు కానీ ఏం చేశాడు ఆయన అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేటివి మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవునికి అవిధేయకరమైన కార్యాలు చేసి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి దేవునికి విరోధంగా మాట్లాడి మనం ఏం చేస్తున్నామనంటే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ అవి చూపిస్తూ ఏం చేస్తున్నామనంటే అయితే ఈ కార్యం వలన యుహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలిగజేస్తేవి నీవు చేసే ఈ పని వల్ల యుహోవా దూషింపబడతాడు దేవుడు దూషింపబడతాడు దేవుడిని దూషిస్తారు శత్రువులు వారి శత్రువులకు నువ్వు అవకాశం ఇచ్చావు ఆయన శత్రువులకు నువ్వు అవకాశం ఇచ్చావు నీవు గొప్ప హేతువు కలిగజేశావు దేవుణ్ణి విమర్శించడానికి దేవుణ్ణి దూషించడానికి మేము అవకాశం ఇస్తున్నావు అని చెప్పి దాబూతో చెప్తున్నాడు యా యోబు దగ్గరికి దేవుడు ఎందుకు అంత నమ్మకంగా దేవుడు ఛాలెంజ్ చేసిన్నాడంటే చూడండి అతని పట్ల అతనికి నమ్మకం దేవునికి నమ్మకం ఉంది యోగు పట్ల అందుకే నమ్మకంగా సవాలు చేశాడు మా సాతానతో ఎక్కడ కూడా దేవుని నిరాశపరచలే దేవుడు తిరిగి దేవుని దూషించు యోబు తిరిగి దేవుని దూషించుంటే యోబు కనుక వ్యతిరేకంగా దేవుడితో మాట్లాడుంటే దేవుడు నాము అవమానపరచబడేది చూడు నువ్వు ఏర్పరచుకుని మనుషుడు గొప్పగా చెప్పావు కదా ఇటువంటి వాడు లేడన్నావు కదా నీతిమంతుడు అన్నావు కదా యథార్థవర్తనుడు అన్నావు కదా భయభక్తులు కలిగిన వాడు అన్నావు కదా ఇది ఇతని భక్తి ఇది అని అన్నప్పుడు అతనికి దేవునికి ఎంతో బాధ అనమాట ఎంతో వేదన మనల్ని మనం పరిశీలించుకోవాలి ఆ మాట దేవుడు మనల్ని బట్టి కూడా అనగలడా మనల్ని మనం పరిశీలించుకోవాలి చెప్పే నేనైనా వినే మీరైనా ఎవరమైనా లోకంలో దేవుని బిడ్డలంగా ఉన్నవారు ఎందుకు ఈ వాక్యాలు మన దగ్గరకు వస్తాయంటే దేవుని బిడ్డలకే వస్తాయి ఎందుకు ఆయన నమ్ముకున్న వాళ్ళం కాబట్టి లోకస్తుల గురించి ఎప్పుడు మనం మాట్లాడం వాళ్ళకి సత్యం తెలియదు వాళ్ళు వెలుగులో లేరు చీకట్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు లోక బంధకాల్లో ఉన్నవారు వారి గురించి ఎప్పుడు మనం మాట్లాడడం ఎందుకనంటే వారు దేవుని తృణీకరించిన వాళ్ళ గురించి మనకు తెలియదు మనమైతే దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాము దేవుణ్ణి మహింపరచాలని ఇష్టపడుతున్నాము ఆయన కొరకు జీవించాలని ఇష్టపడుతున్నాము ఆయన దగ్గర ఉండాలి ఆయనతో పాటు సంతోషించాలి ఆయన బిడ్డలుగా రాజ్యాన్ని ఏలాలి అని ఆలో అని ఇష్టపడుతున్న వాళ్ళు లోకం దాన్ని అంగీకరించలే లోకం దాన్ని తృణీకరించింది ఆ విషయాన్ని మీరేంది మీ పరలోకం ఏంది మీ పాపమేందని చెప్పి దేవుణ్ణి తృణీకరించిన వాళ్ళు కానీ నువ్వు నేనైతే తృణీకరించలేదు ప్రభు దగ్గరికి వచ్చినాం ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి ఆ ప్రభువు మనల్ని ప్రేమించాడు మన కొరకు ప్రాణం పెట్టాడు మన కొరకు ఈ విడిచిపెట్టి వచ్చాడని చెప్పి మన కోసం చెప్పి మనం ఎంతగానో గుర్తించిన వారంగా ఉన్నాం మరి అంత ప్రేమను గుర్తిరిగిన మనము మరి తిరిగి ఆయన్ని గాయపరచడం ఎలా ఎందుకు ఆయన గాయపరచాలా ఎందుకు ఆయన దూషింపచేయాలా మన క్రియలను బట్టి ఎందుకు ఆయన నామం దూషింపబడాలా ఎందుకు ఆయన నామం అవమానపరచబడాల అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేశావు దావిదు నీవే అనే శత్రువులు దూషిస్తున్నారు నిన్ను బట్టి నీ క్రియలను బట్టి నీ కార్యాలను బట్టి కాబట్టి నువ్వు చక్కబరుచు కర్రీ అవుతున్నావు నీ కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావితో చెప్పి తన ఇంటికి వెళ్ళను దేవుడు తీర్పు తీర్చాడు ఏదైతే ప్రాణాన్ని దావితో తీశాడో ఆ ప్రాణాన్ని ప్రతిగా ప్రాణం దేవుడు అక్కడ తీస్తూ వచ్చాడు ఎందుకనంటే దావి ఆ తీర్పు తీర్చకపోతే ఆ శ్రమల పాలు దేవుడు అన్యాయస్తుడు దేవుడు అన్యాయస్థుడు అప్పుడు శాతాన్ని వెళ్ళి అపవాది వెళ్ళి వాడు నేరాలు ఉంటాడు దేవుడి మీద ఇదిగో నేను గర్విస్తే నేను నేను అహంకారం చూపిస్తే నేను నిన్ను హెచ్చి నేను నేను హెచ్చించుకుంటే ను నన్ను పడద్రోశావు నన్ను సహించలేకపోయావు పైకి ఎక్కలేనంత రీతిగా నీ దగ్గర ఉండకూడనంత రీతిగా నన్ను పడద్రోశావు నువ్వు మరి నీ బిడ్డ నువ్వు తప్పు చేస్తే నీ సేవకుడు దావీ తప్పు చేస్తే నువ్వు అతన్ని క్షమిస్తున్నావు అతన్ని శిక్షించడం లేదు నువ్వు ఏం తీర్పలేవు నువ్వు ఏం న్యాయం నీ దగ్గర నన్ను చూస్తావా దావీదిని చూస్తావా అని అపవాది దేవుడి మీద నేరాలు మోపుతాడు దేవుడు ఎప్పటికీ అన్యాయస్తుడు కాడు దేవుడు న్యాయం తీర్చేవాడు కాబట్టి అక్కడ న్యాయం తీరుస్తూ వచ్చాడు అదే పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు మనము తీర్పు పొందిన ఎడల కొనందలు మొదటి పత్రిక పదకొండవ ముప్పై రెండవ వచ్చినంలో మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండాన్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం ఆవిధ్య శిక్షించబడ్డాడు బిడ్డను కోల్పోయాడు తర్వాత నెమ్మదిని కోల్పోయాడు జీవిత కాలం అంతా తర్వాత అంతా కూడా ఏడుస్తూనే తన జీవితాన్ని గడిపాడు పాప క్షమాపణకై ఏడుస్తూ ఉన్నాడు కాబట్టి మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి లోకానికి తీర్పు తీర్చేటప్పుడు అందులో ఉండకూడదని ప్రభు ఏం చేస్తున్నాడంట ప్రభుచ్చి నిన్ను శిక్షిస్తూ ఇష్టం లేదు కానీ శిక్షించాల్సి వస్తుంది ఎందుకు అంటే మనం గ్రహించలే మనం విమర్శించుకోవట్లే మనల్ని మనం తీర్పు తీర్చుకోవట్లా మనల్ని మనం సరి చేసుకోవట్లా కాబట్టే ప్రభు ఏం చేస్తున్నాడు ప్రభు చేత మనం శిక్షించబడుచున్నాం శిక్షిస్తాడు ప్రభు కాబట్టి అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాల వల్ల ఎందుకు ప్రభు పెట్టిండు వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల మనం ఏం చేస్తూ వచ్చామో మనం ప్రభు స్వరం వినాలా ఏంటి ప్రభు అడగాల సమయం తీసుకోవాలా సిద్ధపడాలి ఎందుకంటే అదైనా ప్రభు శరీరము రక్తము కాబట్టి ఆయన శరీరం రక్తం పరిశుద్ధమైనవి పవిత్రమైనవి ఎంతో గొప్పవి అవి ఎంతో భయంకరమైనవి మనం ముట్టుకోవడానికి లేదన్నట్టు సరైన తీర్మాన తీర్మానం లేకుండా సరైన రీతిగా ఒప్పుకోకుండా యోగ్యత లేకుండా అందులో మనం చేయివేస్తే పౌరులు చెప్పిండి అదే అధ్యాయం ఇరవై కాబట్టి ఎవడు అవి ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును కాబట్టి వాడు అపరాధం అవుతాడు దేవుని రక్తము యోగ్యత లేకుండా అయోగ్యంగా ప్రభు రొట్టెని తింటే ఆవిడ అపరాధే అవుతాడు కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోనవలేను ఆ ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలేను మనల్ని మనం పరీక్షించుకోవాలా ప్రార్థన చేయాలా ప్రభా ఏంటి నా జీవితంలో ఏముందని తెలియజేయి ప్రభా అని అడగాల స్వరం వినాల ప్రభు చెప్పినట్లు మనం ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు చింతకు వెళ్ళి బతిమాల ప్రభ నన్ను క్షమించి ప్రభ నీ పాలు పాల్గొంది యోగ్యత నాకు లేదు అని ప్రభు దగ్గర గోజాడి దాని నుంచి నాకు శక్తిని అనుగ్రహించు నీ శరీర రక్తాలు నీవు లేకపోతే ఆయన శరీరము ఆయన రక్తం ఆయనే ఆయన ప్రాణాత్మ శరీరము అంటే ఆయన శరీరము రక్తము అంటే ఆయన ప్రాణానికి మూలము రక్తమే కాబట్టి ఆయన ప్రాణం అని మనలో ఉంటాడు అన్నట్టు కాబట్టి మేము ఉంటే నేను బలపరచబడలేను నన్ను విడిపించబడని ఆయన ఒప్పుకొని మరి నన్ను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుతున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుతున్నారని చెప్పాడు ఎంతో భయంకరంగా చెప్పాడు మీరు బలహీనులు అయిపోయినారు రోగులు అయిపోయినారు చాలా చెప్పాడు ఎంతో కఠినంగా హెచ్చరించాడు కాబట్టి మనల్ని కూడా మనం విమర్శించుకోవాలి ఒకసారి ప్రభు దగ్గర ప్రభా నాలో ఎందుకు అనారోగ్యాలు ఉన్నాయి నాలో ఎందుకు వ్యతిరేకత నా ఎందుకు ప్రభా ఎన్ని కొన్ని వ్యతిరేకతలు కూడా నేను ఎందుకు నేను కొన్ని కొరి సమస్యలు కూడా వెళ్తున్నాను దీనికి కారణము నీ బలలో అయోగ్యంగా చేయి వేయడమేనా ప్రభు అని మనం అడగాల అని వెళ్ళి అడిగి ప్రభు తర్వాత సమాధానాన్ని పొందుకోవాలి ఆయన రక్తమే మనల్ని మన మన యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరచుంది అనారోగ్యము అంటే పాపం వలన వచ్చేది ఈ ఈ విషయంలో బల విషయంలో వచ్చేది పాపం వల్ల అనారోగ్యం వస్తుంది ఆయన పొందిన గాయంలోనే మనకు స్వస్థత ఉంది కాబట్టి ఎప్పుడైతే మనం అవిధేయంగా పోయేది అందులో చేయి వేస్తే బలహీనలు రోగులం ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన స్వస్థపరిచేవాడు అన్నట్టు ఆ పాపము క్షమిస్తే ఆ పాపాన్ని దేవుడికి కడిగేస్తే ఆటోమేటిక్ స్వస్థత కూడా మనకు వస్తుంది కాబట్టి మనం అడగాల ప్రభుని నేను పడుతున్న ఈ శ్రమలో నాకు కలిగుని అనారోగ్యాలు ఇవి కేవలం దాని వల్ల కలుగుతున్నాయా ప్రభు అని అడిగితే ప్రభు మాట్లాడేవాడు ప్రభువు చూపించేవాడు మాట్లాడతాడు దేవుడు గొప్ప దేవుడే అని విడిచిపెట్టేవాడు కాదు తావిధుని విడిచిపెట్టిండ తప్పు చేసిండు పాపం చేసిండు ఘోరమైన పాపం చేసిండు వ్యభిచారం చేసిండు నరహత్య చేసిండు దేవునికి అవిదేకరమైన కార్యం చేసిండు పొరుగువాంది ఆశించిండు ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన ఉల్లంఘించిన వాడుగా కనపడుతున్నాడు దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా వ్యభిచారం చేసి నరహత్య చేసి పొరుగువాంది ఆశించి ఎంతో దారుణంగా చేశాడు కానీ దేవుడు విడిచిపెట్టాల ఆ విధాత చూపించి పోయి హెచ్చరించాడు దాబీది సరి కాబట్టి దేవుడు అతను గర్భంలో నుంచే వచ్చాడు దాని అర్థం అవుతాను క్షేమించబడ్డాడు కాబట్టి మేము నేను కూడా క్షమించబడతాం ఏ బలహీనత కూడా మనలో ఉండకూడదు ఏది కూడా మన జీవితంలో ఉండకూడదనే ప్రభువు కోరుకుంటాడు మనల్ని శిక్షించాలను మన శ్రమల పాలు అవ్వాలను ఆయనకి ఇష్టం కాదు మన శ్రమల పాలకి ఆయనకే ఇంకా కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడగాల ప్రభు దగ్గరికి వెళ్ళి బతిమానుకోవాలి పౌలు అదే చేస్తున్నాడు చూడండి కరెందులకి అదే కొరెందుకి మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు చెప్తున్నాడు మరియు పంద పోరాడు ప్రతి అన్ని విషయంలో ఎందు మితముగా ఉండను పందె మందు పోరాడేవాడు పందె ముందు పోరాడేవాడు ఎలా ఉంటాడు అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు దానికి సిద్ధపడతాడు అన్నట్టు కాబట్టి వారు క్షయమగు కిరీటం పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము వాళ్ళు పందెంలో ఎందుకు పాలు పొందుకుంటారు గెలవాలి కిరీటం పొందుకోవాలి విజేత అవ్వాలని విజయం పొందాలని కాబట్టి వాళ్ళు క్షయమయగు కిరీటాన్ని పొందుకోవడానికి ప్రయాసపడుతున్నారు మనమైతే అక్షయమైన జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మితముగా ఉంటున్నాం మితంగా ఉండాలి కాబట్టి నేను గురి చూడని వాని వలే పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకుని చున్నాను పలుభక్తులు కానీ తెలుసు చెప్తాం బానే ఉంటది ప్రభు జ్ఞానం ఇస్తాడు చెప్తాం కానీ చెప్పిన తర్వాత మనం ఎక్కడ భ్రష్టులం అయిపోతామో మనం ఎక్కడ దేవునికి అభిదేయతం చూపిస్తామో అని చెప్పి పౌలం చేస్తున్నాడంట తన శరీరాన్ని నల్లగొట్టుకుంటాడ దానిని లోబరుచుకుంటున్నాడంట అంటే చెప్పిన నేను ఆ విషయంలో నేను కూడా తీర్పు తీర్చుకోవాలి ఎందుకు ఆ తయారైనారు ఏమొచ్చినాయి వాళ్ళలో అనేది అర్థమైతే నాలోకి రాకుండానే జాగ్రత్త పడాలి అవిశ్వాసం ఎందుకు వస్తుంది ఎదుటి వాళ్ళలో పాపం ఎందుకు ఎదుటి వాళ్ళు చేస్తున్నారు అవిధేయత ఎందుకు చేస్తున్నారు ఆ కారణాలు నాకు అర్థమైతే ఆ కారణాలు నా జీవితంలో కూడా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి ఒకవేళ ఉంటే ఏం చేయాలి దాన్ని జయించడానికి నలగొట్టుకోవాలి అణిచివేసుకోవాలి అప్పుడే ప్రభు ఎదుట గెలవగలం మన ముందు ఉంచబడిన పరుగు పోరాడగలం అలా లేకపోతే మనం పోరాడలేము ఓడిపోతాం కాబట్టి ప్రభు ఈ వచనాల్లో మనం తెలియజేస్తున్నాడు అదే అని మనం విమర్శించుకోవాలి లేదు అనంటే మన కార్యాలను బట్టి మన క్రియలను బట్టి ప్రభు నామము దూషింపబడుతుంది ఎదుటి వాళ్ళు చెప్పొద్దా బ్రదర్ ఏం చెప్పొద్దా అంటే చెప్పొచ్చు ఎదుటి వాళ్ళు అవిదైతే చెబుతుంటే చెప్పకూడదు అంటే చెప్పొచ్చు ప్రభు కూడా చెప్పమనే చెప్పాడు మత్సవాత ఏడాధ్యాయం మొదటి నాలుగు వచనాలు మనం చూస్తే మీరు తీర్పు తీర్చకూడి అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు తీర్చు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును మీరు ఏ తీర్పు తీస్తారో మిమ్మల్ని గుట్లో అలాగే తీర్పు తీర్చబడుతుంది మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతే మిమ్మల్ని కూడా కొలబడుతుంది కాబట్టి నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని నలుసును చూచట నెలా కంటిలో నలుసు చూస్తున్నావు బాగానే ఉంది కానీ నీ కంటిలో పెద్ద దోలముంది కాబట్టి ప్రభు ఏం చెప్పిండు వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసుకోను అప్పుడు నీ సహోదరుని కంటిలోన్న నలుసు తీసివేయటకు నీకు తేటగా కనబడను నువ్వు తీసివేయాలి ఎప్పుడు అనంటే ముందు నీవు తీసేసుకున్నప్పుడు ముందు నువ్వు తీసేసుకో తర్వాత వాళ్ళకి చెప్పు అప్పుడే వాళ్ళది నీకు స్పష్టంగా కనపడుతుంది అప్పుడే నువ్వు యోగ్యుడు అన్నట్టు నీలో దూలం నీ కంట్లో దూలం ఉంది తీసుకో ఫస్ట్ తర్వాత వాళ్ళకి చెప్పు చెప్పొద్దని చెప్పలేదు ప్రభు చెప్పమన్నాడు కానీ నీ ఫస్ట్ పరీక్షించుకో వాళ్ళ కంట్లో నలుస్తుంది మంచిదే తీయాలి అది వాళ్ళకి ఇబ్బంది కానీ ముందు నీ కంట్లో కూడా దూలం అది తీసుకో ఫస్ట్ అని చెప్తున్నాడు కాబట్టి ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తున్న మనల్ని మనం పరీక్షించుకోమని చెప్తూ ఉన్నాడు ఇక్కడ మాట రాయబడిన మాట ఏంటంటే సమూహల గ్రంథము పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలిగజేసి మనం చేసే కార్యాలను బట్టి మనం చేసే క్రియలను బట్టి ఏమవుతుందంట దేవుడాను దూషించబడుతుంది అని చెప్తున్నాడు ను హేతు ఇచ్చినావు ను అవకాశం ఇచ్చినావు బహుదా విధంగా చెప్తున్నాడు మనం ఏమన్నా విషయంలో అవకాశం ఇస్తున్నామేమో మనల్ని బట్టి మన క్రియలను బట్టి మన యొక్క కార్యములను బట్టి మనం చేసే పనులన్నిటిని బట్టి అన్ని ఒకటే మన తలంపులన్నిటిని బట్టి మనం చేసే వాటి బట్టి ప్రభువుని ఎవరైనా దూషిస్తున్నారేమో వీళ్ళు చెప్తారు వీళ్ళు చేయరు అని అంటున్నారేమో వీళ్ళు తగ్గింపు లేదని అంటున్నారేమో కాబట్టి దేవు నమ్మం దూషించబడుతుంది నీ క్రియలను బట్టి కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు ప్రభు అదే సాము సామెతల మనం చూస్తాం పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చనంలో సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదిహేను వచ్చనంలో జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకి అయిన తన నడతలను బాగుగా కనిపెట్టను జ్ఞానము లేనివాడు ప్రతిదీ నమ్ముతాడంట ప్రతిదీ నమ్ముతాడు కానీ వివేకి ఏం చేస్తాడు తన నడతలను బాగుగా కనిపెట్టను తను ఏ రీతిగా ఉంటున్నాడో తను ఏ రీతిగా చేస్తున్నాడు బాగుగా కనిపెడతాడు ఏమైనా తప్పు చేస్తుంటే సరి చేసుకుంటాడు వివేకం కలిగిన వాడు కాబట్టి అదే సామిత్ర గ్రంథం పదహారు పదిహేడు వచ్చిన చెప్తాడు చెడుతనము విడిచి నడుచుతయ్యే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకొను వివేకం కలిగిన ఏం చేస్తాడు నడతలను బాగా కనిపెడతాడు కనిపి కడిపి ఏం చేస్తాడంట తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు శ్రమల గుండా పోడు కష్టాల గుండా పోడు దేవుని చేత శిక్షించపడడు ప్రభు చేత శిక్షించపడడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అదే సాగుతల పంతొమ్మిది పదహారులో అంటాడు ఆజ్ఞను గైకుని తన్ను తాను కాపాడుకును తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండి చచ్చును అని రాశాడు అంటే శ్రమల పాలవతరం అని అర్థం కాబట్టి అజాగ్రత్తగా మనం ఉండకూడదు వాక్యాలన్నీ మనకు రీతిగా హెచ్చరిస్తా ఉన్నాయి మనందరినీ కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకోవాలి అదే సామెతల గ్రంథం పద్నాలుగోది ఎనిమిదో వచ్చనంలో భక్తుడు చెప్తాడు తన ప్రవర్తన కనిపెట్టి వివేకులకు జ్ఞానమునకు వివేకుల జ్ఞానమునకు లక్షణము మోస కృత్యములే బుద్ధిహీనులు కనపరచముడత తనకు ప్రవర్తన కనిపెట్టి వివేకులకు జ్ఞానమునకు లక్షణం వివేకుల జ్ఞానమున లక్షణం జ్ఞానం కలిగిన వివేకం కలిగి వివేకం కలిగిన వాడైతే ప్రవర్తన కనిపెట్టుకొని ఉంటాడు అని చెప్పి చెప్తా కాబట్టి మనము ఎప్పుడైనా దేవుని మందిరానికి పోయేటప్పుడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అన్ని పాదం దగ్గరికి వచ్చేటప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి అదే చెప్తుంటే ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచనంలో నీవు దేవుని మందిరంలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము దేవుని మందిరానికి వెళ్తున్నావు మంచిదే కానీ వెళ్ళేటప్పుడు ఏం చేయాలంట నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము నీ వెళ్ళి బుద్ధిహీనులు ఏ రీతిగా అయితే ఆ రీతికి అర్పించడం కంటే సమీపించి ఆలకించటే శ్రేష్టం వెళ్ళకపోవటం మంచిది బయట ఉండి విను అని చెప్తున్నాడు వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు కావాలని చేయరు ఎవరు దుర్మార్గ పనులు ఎందుకంటే తెలియకయే గ్రహించలేక తెలుసుకుంటారు ఎప్పుడు గ్రహిస్తే తెలుసుకుంటారు కానీ గ్రహించరు తెలియక ఏ దుర్మార్గ పనులు చేదురు అదే ఇంత చెప్పాడైనా జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మను అనంటే అంతా బాగానే ఉందనుకుంటాడు జ్ఞానం లేనివాడు నేనంతా బాగానే ఉన్నాను అని అనుకుంటాడు కాబట్టి ఆ రీతికి మనం ఉండకూడదని చెప్తున్నాడు మనల్ని మనం విమర్శించుకోవాలా మనల్ని మనం సరి చేసుకోవాలా వారికి చెప్పే ముందు ఆ విషయంలో మనం ఎలా ఉన్నామో గ్రహించుకోవాలా మనమే చెప్తుంటామని మనం గ్రహించలేకపోతా ఉంటాం ఆ మనమే ఇక్కడ దావిధు కోపడ్డాడు దావిత ఏం చేస్తాడు మిక్కిలు ఆగ్రహించిండు అతని మీద ధనవంతుడి మీద మరణపాత్రుడు అని చెప్పిండు అంటే అంత అంత ఆగ్ర వచ్చింది ఆయనకి అన్యాయం చూసి అంత బాధ వేదన కలిగింది అతనికి ఈరోజు మనం కూడా అనేకుల పట్ల బాధ వేదన కలిగి ఉంటున్నాం మరి మనల్ని బట్టి మనం బాధా వేదన కలుగుంటున్నామా మనల్ని బట్టి మన క్రియలను బట్టి బాధా మంచిదే వాళ్ళ తల గురించి కానీ మన పరిస్థితి దాని గురించి ఉందా ఆలోచిస్తున్నామా మన హృదయం అంగీకరిస్తుందా అంగీకరిస్తే అంతే మనం ఇంక దాంట్లో మనం వేరే దాని మనం ఇంక వేరే ఆలోచించడానికే మన హృదయం సమ్మతించిందనంటే ఈ విషయంలో నేను కరెక్ట్గానే ఉన్నా మన హృదయం సమ్మతించింది అనంటే వందకి వంద శాతం దేవుని ఆత్మ కలిగిన హృదయం సమ్మతించదు చూపిస్తూనే ఉంటుంది చిన్న చిన్న బలహీనతలు కూడా చూపిస్తూ ఉంటాయి స్పష్టంగా తెలియజేస్తా దేవుని ఆత్మ మనలో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతి చిన్న చిన్న లోపాలు కూడా తెలియజేస్తా ఉంటాడు కాబట్టి ఒకవేళ దేవుని ఆత్మతో నడిపించబడి నీ విషయంలో నువ్వు బాగానే ఉన్నామని మనకు రుజువు మన హృదయం మన మీద దోషారోపణ చేయకపోతే మనం ధన్యులు ఉండట్టు మన దేని గురించి ఆలోచించు ప్రభువుకి అంగీకారంగా ఉన్నామని సంతోషంగా ఉండొచ్చు అన్నట్టు అదే అంటే రాసిన మూడవ అధ్యాయము మొదటి రెండవ వచ్చినలో నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కటినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మిలో అనేకులు బోధకులు కాకుండుడి అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనాను మాట ఎందు తప్పిన ఎడల అటు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు స్వాధీనమొందుకునే శక్తి గలవాడగును మనము మనం బోధ మరీ కఠినమైన తీర్పు పొందుతాం చెప్పే మనం చేయకపోతే ఇంతా ప్రవ్యం అన్నాడు ఓ వేషిధారి మొదట నీకు అంట్లో దూల ముందు తీసుకో తర్వాత వాడు నలుసు బాగ్గా చూడవచ్చునన్నాడు అంటే చెప్పే మనము మన మరీ కఠినమైన తీర్పు పొందుతాం తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండాడి అంటున్నాడు ఎందుకనంటే నువ్వు బోధిస్తున్నావు బాధనే ఉంది మరి సరి చేసుకోకపోతే నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది కాబట్టి అనేక విషయంలో మనం అందరం తప్పిపోవచ్చున్నాము అనేకమైన విషయాల్లో తప్పడిపోతున్నాము ఎవడైనా మాట అయ్యేందుకు తప్పని ఎవడైనా సరే మాట కూడా తప్పనప్పుడు అటు వాడు లోపము లేనివాడై లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం ముందుంచుకున్న శక్తి గలవాడగ్ను అది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకపోతే నువ్వు మాట తప్పకపోతే నువ్వు చెప్పిదంతా నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే ఓ సర్వ శరీరము స్వాధీనం ముందుంచుకునే శక్తి దాని కొరకు మనం ప్రయాస అని చెప్పి చెప్తూ ఉన్నాడు కాబట్టి మనము అదే యాక మూడు అధ్యాయం పదమూడో వచ్చిన చెప్తున్నాడు మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అదే బోధకులుగా చెప్తున్నాడు ఆ చెప్తున్నాడు ఏమని మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు ఎవడున్నాడు ఒకవేళ ఉంటే వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలిగిన జ్ఞానము కలిగిన సాత్వికము కలిగిన అంగీకరించే హృదయం అన్నట్టు కాబట్టి తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవాలని ఎట్లా రుజువవుతుంది అంటే నువ్వు యోగ్యుడవి నువ్వు కరెక్ట్ గా ఉన్నావు ఎట్లా రుజువవుతుందంటే నీ యొక్క ప్రవర్తన క్రియ తన క్రియలో కనబరచాలి అది నీ ప్రవర్తనలో రావాలా నీ క్రియల్లో కనిపించాలి మాటలో కాదు హృదయంలో కాదు మాటలో కాదు అది క్రియల్లో కనబడాల ఇన్నటి వరకు నువ్వు సమాధానం లేనివాడైతే ఈరోజు సమాధాన పడాలి ఇంతటి వరకు నువ్వు ప్రార్థన లేనివాడైతే ఈరోజు ప్రార్థన చేయాలి ఇన్నటి వరకు దేవుని నువ్వు భయభక్తు లేకుండా మోసాలు చేసేవాడు అయితే ఈరోజు నువ్వు మోసాలు ఆపేసుకోవాలి వరకు నీవు దేవుని ఎందు ఆసక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవించిన వాడవైతే నువ్వు ఈరోజు అవి మానేసుకోవాలి మందు దాగేవైతే మందు ఆపేయాలి వ్యభిచారం చేసేవాడైతే వ్యభిచారం ఆపేయాలి ధనాన్ని ప్రేమించేవాడవైతే ధనాన్ని ప్రేమించడం ఆపేయాలి ఇవి చూపించినప్పుడే నీవు కరెక్ట్గా ఉన్నావని అర్థమవుతుంది అన్నట్టు అవి లేనప్పుడు అది అది అనుకుంటే అది మోసపోవడమే అని చెప్పి చెప్తున్నాడు ప్రభు అదే కోరుకున్నాడు మత్తైస్ వార్త ఐదో అధ్యాయం పదమూడు వచనంలో ప్రభు యొక్క ఆకాంక్ష ప్రభు యొక్క తన యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందో ఈ వచనాలు మనకు తెలుస్తుంది మత్స వార్త ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచనాలలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు మీరెవరు లోకానికి ఉప్పు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొన్ను మీరే లోకానికి ఉప్పు మీరు కో ఉప్పు ఉంటేనే కోరిక రుచి అది నిస్సారం అయితే మిగతా అంతా చప్పది తినలేం మీరు లోకంలో ఉన్నారు కాబట్టి లోకానికి కొంత రుచి ఉంది ఈ లోకంలో మీరు లేకపోతే లోకం వేస్ట్ ఎవరు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుని నమ్మేవాళ్ళు ప్రభువుని అంగీకరించే పాపాలు ఒప్పుకునే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు నీతి ప్రకారంగా నీతి కలిగినట్టుగా ప్రభు ఆజ్ఞ చొప్పున ఆయన బిడ్డలు ఆయన బిడ్డలు ఆయన బిడ్డల లాగా ఆయన తగినట్లుగా జీవించాలని అనుకునే మీరు లోకానికి ఒప్పైన వారు మీరే నిస్సారం దేవుణ్ణి తెలుసుకొని నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఈరోజు అనేకులు పిలువబడుతున్నారు ఎవరూ రావడం లే అనేకులు సువార్త వింటున్నారు ఎవరూ రావడం లే ఈ సత్యాన్ని ఎవరు అంగీకరించడం లే మరి నీవు నేను అంగీకరించాము నీవు నేను సాత్వితం కో తీసుకున్నాము ఒప్పుకున్నాము పాపాలు ఒప్పుకున్నాము దగ్గరికి వచ్చాము ఆయన మనం బట్టి సంతోషపడుతున్నాడు కాబట్టి మనం ఉప్పు అని చెప్తున్నాడు కాబట్టి మీరు నిస్సారం అయితే దేని వలన సహారం పొందాల మీరే ఉప్పు లేకపోతే మీలోనే సహారం లేకపోతే ఎందుకు కాబట్టి అది బయట పడవేయబడి మనుషుల చేత తొక్కబుట్టకి మరి దేనికిని పనికి రాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు మీరు లోకానికి వెలుగు కొండ మీద ఉండే పట్టణము ఎట్లా మరుగై ఉంటుంది అది ఎక్కువ చాలా ఆకాశంలో హైట్లో ఉంటుంది చాలా ఎత్తులో ఉంటుంది అందరూ కింద ఉన్న వాళ్ళు అందరూ దాన్ని చూస్తారు కదా అదే రీతిగా మీరు వెలుగు మీరు కూడా కొండ మీద వెలుగులాగా ప్రకాశించే వాళ్ళు ఉన్నట్టు లోకం గుర్తిస్తుంది మీరు ప్రభు బిడ్డలు అని మీలో నీతి కార్యాలు ఉన్నాయి మీలో సత్యం ఉంది మీలో భక్తి ఉంది అని చెప్పి ఈ లోకం గుర్తిస్తుంది ఒకవేళ అదే చెప్తున్నాడు మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి వెలిగించుటకై దీప మీదనే పెట్టుదురు గోడో గోడో దీపాన్ని వెలిగించుకొని లోపల పెట్టుకోడు మంచ కింద పెట్టుకోడు ఎక్కడ కనిపించుకోండి అందరికీ వెలిగియాలని దీపస్తంభం మీద హైట్లో పెడతాడు ఎందుకు వెలుగు రావాలని ఆ ప్రకారమే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం మీ తండ్రిని మహిమపరిచినట్లు వారు ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఇంతాక దావి ఏమన్నాడైనా అతను ప్రవక్త నువ్వు నీ ఆయన యోవ శత్రువులకు ఆయనను దూషించుటకు నీవు గొప్ప హేతువు నీ కార్యము ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు మనుషులు మీ సత్క్రియలు చూసి మీ యొక్క కార్యాలు చూసి ఏమవ్వాలంట ఆయన మహింపరచబడాలి అది దేవుని యొక్క ఉద్దేశం మనందరి పట్ల ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరి పట్ల ఆయన అంగీకరించే ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఉద్దేశం ఇదే మన సత్క్రియలు చూసి ఆయన మహిం పొందాలా ఆయన సంతోషపడాలా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీడి అర్పేసుకోకండి చూపించండి లోకానికి మీ సత్క్రియలు చూపించండి లోకానికి మీరు ఎటువంటి వారు చూపించండి అబద్ధం లేని వారని చూపించండి మీరు సత్యం మాట్లాడే వాళ్ళని చూపించండి మీరు ప్రేమించే వారని చూపించండి దయగలిగిన వారని చూపించండి కనికతం కలిగిన వారని చూపించండి తగ్గింపు సమాధానం కలిగిన వారని చూపించండి అని చెప్తున్నాడు మీ వెలుగును ప్రకాశింపనీయుడి అప్పుడు మీ తండ్రి మహింపరచబడతాడు ఇదే ప్రభు మీ ఆయన దగ్గరికి వచ్చే మిమ్మల్నించి మీ నుంచి ఆశిస్తున్నాడు ఇందుకొరకే ఆయన పరలోకం నుంచి లోకానికి దిగి వచ్చాడు ఇందు కొరకే ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మీ సత్క్రియలు అందరికీ కనబడాలి చెప్తున్నాడు సామెత్ర గ్రంథం పదహారో అధ్యాయం ఏడో వచనంలో ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను ఒకవేళ నీవు నేను ఆయనకి తగినట్లుగా ఉంటే నీ క్రియలు నా క్రియలు అంగీకారమైనవైతే ఆయన చెప్తున్నాడు నీ ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనది ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను నీకు శత్రువు ఎవడో ఉండడు నువ్వు దేవునికి యోగ్యంగా ప్రవర్తించే వాడవైతే నీకు శత్రువులు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరూ మిత్రులుగానే మారుతారు అని చెప్పి కాబట్టి ఆయనకు అంగీకారంగా మనం ఉండాలా అప్పుడు మన శ్రమల నుంచి మనం విడుదల పొందుతాం శత్రువులు అంటే మనుషులే కాదు మనల్ని మన నాశనాన్ని కోరుకునేవన్నీ మనకు శత్రువులే మనుషులు కావచ్చు అనారోగ్యాలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఏ సమస్య అయినా కావచ్చు అన్న ప్రవర్తన యుహోవాకు ప్రీతికరమైందైతే ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను ఒకప్పుడు ఎవడైతే నీ యొక్క స్నాశనం కోరుకున్నాడో వాడే ఈ రోజు నీకు మిత్రుడు అవుతాడు ఒకప్పుడు నేను మాటల ద్వారా బాధ పెట్టాడో దుఃఖ పెట్టాడో వాడే ఈ రోజు నిన్ను ఓదారుస్తాడు వాడే నీ మీద ప్రేమ చూపిస్తాడు ఒకటి ఒకప్పుడు నేను ద్వేషించిన వాడే ఈ రోజు నీ మీద ప్రేమ చూపిస్తాడు ఒకప్పుడు దేని వల్ల నువ్వు నష్టపోయినావో దాని వల్లనే నువ్వు లాభం పొందుతావు దేని వల్లైతే నువ్వు సమస్తాన్ని నష్టపరుచుకున్నావో దాని వల్లనే మొత్తం మళ్ళీ తిరిగి సమకూర్చుకుంటావు అని వాక్యం మనకు తెలియజేస్తా కాబట్టి మనుషులకు ప్రీతికరంగా ఉండడం కాదు మనుషులకు తగినట్లుగా మనం ఉండడం కాదు మనుషులు ఏమైనా అనుకుంటారేమో మనుషుల మాట వినాలను మనం కాదు కానీ ప్రభువుకు యహోవాకు మన ప్రవర్తన ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయాలి ఆయనకి ప్రీతికరంగా మనం ఉండాలి ప్రీతికరంగా మన క్రియలు మన ఆలోచనలు మన తలంపులు అవన్నీ ఉండాలి ప్రీతికరంగా మన సేవ ఉండాలి ప్రీతికరంగా మనం బోధ ఉండాలి అన్నీ మనం ప్రీతికరంగా ఆయనకి చేయాలి ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మనం జ్ఞానవంతులము వివేకులము అయినప్పుడు అంటే మనల్ని మనం విమర్శించుకుంటూ ఉంటాం మన యొక్క మా బాగా కనిపెట్టి మన ప్రాణాలని మనం కాపాడుకుంటాం ఆశీర్వదించబడతాం దీవించబడతాం కాబట్టి ఏషా గ్రంథంలో అంటున్నాడు ప్రభు ఏషియా యాభై రెండు నాలుగో అధ్యాయంలో యాభై రెండో అధ్యాయము నాలుగో వచనం ఐదో వచనంలో దేవుడైన యోహోవా అనుకొని చిన్న నివాసము చీటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తుకి పోయేది మరియు అశురు నిర్నిమిత్తముగా వారిని బాధపరచను దేవుడికి బాధ వారు తాత్కాలికంగా నివాసం చేయడానికి ఐగుప్తుకు అశువులు నిమిరి నిమిత్తం వారిని బాధపరిచింది అప్పగించిందనే కానీ ఎందుకు దానికి ఒక రీజన్ ఉంది అప్పగించడానికి బాధపడుతున్నాడు నా జనులు ఊరకయ్యే కొనిపోబడి ఉన్నారు వారిని బాధపరచు వారు వారిని చూచి గర్జించుతున్నారు ఇదే యుహో వాకు దిన నా నామము దూషించబడుతున్నది ఎవరి వల్ల ఇస్రాయిల్ ప్రజల వల్ల వాళ్ళ క్రియలు బాగలేవు వాళ్ళ యొక్క తలంపులు వాళ్ళ ఆలోచనలు బాగలేవు వాళ్ళు చేసే కార్యాలు బాగలేవు అన్నట్టు అందుకే నామము దూషించబడుతుంది ఎట్లా మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పారు కదా మీ దేవుడు ఐగుప్తులో తెగుళ్ళు కలుగజేసిన దేవుడు అని చెప్పారు కదా మీ దేవుడు సముద్రాలని చీర్చిపోవడం చెప్పారు కదా మీ దేవుడు ఎరుకోపోవడం పట్ట ఎరుకోని బద్దలు కొట్టడం చెప్పారు కదా మీ దేవుడు సూర్యచంద్రులు నాపేసే దేవుడు అని చెప్పారు కదా ఈ రోజు చూడండి మేము మీద విజయం పొందాము నా దగ్గర ఓడిపోయినావు ఇస్రాయలు అని చెప్పి అశులు అంటారు నువ్వు దగ్గర ఓడిపోయినావు నువ్వు దగ్గర బానిసగా ఉన్నావు ఇప్పుడు నేను చెరబట్టుకొని తీసుకొని వచ్చిన అని దేవుని ఎక్కడున్నాడు మీ దేవుడు ఎక్కడున్నాడు మీ దేవుడు అనలేదా ఆయన నువ్వు కది నిజు వాళ్ళని చూసి కాబట్టి మనము ఆయన నామం మన క్రియలను బట్టి దూషించబడడానికి వీళ్ళేదన్నట్టు మన మన క్రియలు ఆయన నామానికి మహిమకరంగానే ఉండాలి ఆయనకి సంతోషకరంగానే ఉండాల ఆయనను ఆయన మనల్ని దీవించే రీతిగానే ఉండాలా తప్ప ఆయన నామం ఎప్పటికీ కూడా దూషించబడదు ఆయన మన కొరకు ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి తన ప్రాణాన్ని సైతం క్రయదంగా చెల్లించి తగ్గించుకొని పాపులైన మానవుల చేత కొట్టించుకొని మనకు గొప్ప రక్షణ ఇస్తే మన అపారమైన ప్రేమను తన కనబరిస్తే ఎంతో గొప్ప ప్రేమను కనబరిస్తే తిరిగి మనకి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ దేవును కదేనా చూసి నేను కాబట్టి మనం మనం పరిశీలించుకోవాలా నేనేమిస్తున్నాను ప్రభువుకి నా కయ్యల ద్వారా నేనేమిస్తున్నాను నా ప్రభువుకి నా కొరకు నా ప్రాణం పెట్టిన నా ప్రభుకి నేను ఏమిస్తున్నాను నేనేం చేయగలుగుతున్నాను ప్రభువు కోసం ఏం త్యాగం చేసుకుంటున్నాను ఏం తగ్గించుకుంటున్నాను ఎందుకో నా ప్రభువుకి నేను ఏ రీతిగా చేయగలను అని మనం ఆలోచించినప్పుడు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతుంది అలా కాకుండా ఏదో వచ్చినాము పోయినాము విన్నాము అంత తోటి ఉంటే ఏదేదో ఆలోచనలు చేసి ఎప్పటికీ కూడా గ్రహించలేము అన్నట్టు నా ప్రాణం పెట్టిన నా ప్రభుకి నేను ఏం చేస్తున్నాను నేను ఎలా ఉన్నా ప్రభుకి అని ప్రశ్న మనం వేసుకోగలిగితే ఆ ప్రశ్నే మన జీవితాన్ని మార్చేస్తున్నట్టు ఆ ప్రశ్నే ఆ యొక్క దావిదు జీవితాన్ని మార్చింది అతను అంగీకరించకపోయి ఉంటే ప్రభు దగ్గర వెళ్ళే పాశ్చాత్తపడకపోయి ఉంటే అతను కొట్టివేయబడేవాడు ఎప్పుడైతే ఇది దేవుని స్వరము దేవుని ద్వారా మాట్లాడాడు నన్ను హెచ్చరించాడు నేను చేసింది తప్పు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడు నా ప్రభుకి ఇంత చేసింది నా ప్రభుకి నేను ఏమి ఇచ్చాను ఇదా నేను ఇచ్చిందని చెప్పి కృంగిపోయి బాధపడిపోయి దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తూ అదే మనం చూస్తాం ఆ ఏడో వచనంలో దేవుడు అంటూ ఉంటాడు సమయం రెండవ గ్రథనం పదిహేడో దేం ఏడో వచనంలో నా తాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే ఇస్రాయిల్ దేవుడైన యహోవా సెలవిచ్చున్నదేమనగా ఇస్రాయల్ల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌను చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిను నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కవుగిట చేర్చి ఇస్రాయుల్ వారిని యోదా వారిని నీకు అప్పగించి తని ఇది చాలదని నీవు అనుకోని నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉంది కదా ఓ దావీదు నువ్వు ఎటువంటి వాడు నువ్వు గొర్రెల కాపరివి నేను తీసుకొచ్చి నేను నా పిడ్డల మీద నా ప్రజల మీద రాజుగా పస్తాభిషేకం చేశాను సౌను చేతులను నిన్ను విడిపించాను నీ యజమానుని రాజ్యాన్ని నగరుని నీకు అప్పగించాను తన యజమానుని స్త్రీలను నీకు ఊగిట చేర్చాను యోధా వారిని ఇస్రాయల్ వారిని సమస్తాన్ని నీ చేతికి అప్పగించాను ఇది నీకు చాలకపోతే ఇంకా అడుగు ఉండాల్సింది కదా నేను ఎక్కువ ఇచ్చేవాడిని కదా నీకు నీకు ఇవి చాలకపోతే ఇన్ని ఇచ్చాను కదా నీ కొరకు నేను ఇంకా చాలకపోతే నన్ను అడుగు నేను కదా నీకు అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు నీవు యహోవ మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసివేమి ఇత్యయుడగు ఊరియాను కత్తి చంపించి అతని భార్యను నీకు భారీగా ఉన్నట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా నీవు దేవుని మాటను తృణీకరించితివే దేవుని దృష్టికి చెడుతనము చేస్తవే చంపావే వాడి భార్యని భారీగా పట్టుకున్నావే అమ్మోనీల చేతికి అన్యుల చేతికి నీవు నమ్మకమైన నీ దాసును అప్పగించినావి నీ శత్రువులకు అప్పగించావనేది నీ నమ్మకమైన నీ దాసు నీవు నన్ను లక్ష్యము చేయక హిత్విడ ఊరి భార్యను నీకు భార్య నటు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును నేను ఇన్ని నీకు నాకు చేసింది ఏంది నీకు నా రాజ్యాన్ని అప్పగిచ్చాను సౌలు యొక్క నగరునికి అప్పగించాను నేను హెచ్చరించాను నీకు ఇన్ని ఇచ్చాను నేను మరి నువ్వు నాకు చేసింది ఏంది రివర్స్ లో నా మాట తృణీకరించావు దృష్టికి చెడుతనం చేశావు హిత్విడ భార్యను చంపావు విచారం చేశావు నీ శత్రులకి నమ్మకమైన నీ దాసుని అప్పగించావు ఇవి నన్ను లక్ష్యం చేయలేదు ఇది కాదు నేను ఇచ్చిని కోరుకున్నదని చెప్పి దేవుడు నే ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును అని చెప్పి చెప్తూ వచ్చాడు కాబట్టి ఈ మాటలు వింటున్న మనము మనం మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రభుకి నేను ఏమిస్తున్నాను నన్ను ప్రేమించిన నా ప్రభుకి నన్ను ప్రేమించిన నా దేవునికి నా కొరకే ప్రాణం పెట్టిన నా దేవునికి నేను ఏమిస్తున్నాను నా కొరకు తగ్గించుకున్న దేవుని నేను తగ్గించుకోలేనా ఆయన నా కొరకు తగ్గించుకున్నప్పుడు నేను తగ్గించుకోలేనా ఆయన నా కొరకు సమాధాన పాపి నేను నాన్న మీద నన్ను నేను తగ్గించుకోలేనా ఏముంది నేనేం చేస్తున్నానని పరిశీలించుకుంటే ప్రభు మనతో మాట్లాడతాడు కాబట్టి మనం ఆయన ఎదుట పరిపుణులుగా ఉండగలం మనం సరిచేసుకోగలం ప్రభు దగ్గరికి వెళ్ళి నిశ్చింతగా నిర్భయంగా యుగ ఆయనతో జీవించగలను సంతోషించగలం అలా కానప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉండలేము కాబట్టి అరీతిగా ఉండకూడదు ప్రభువుకు మయంకరంగా మన క్రియలు ఉండాలి మనల్ని మనం విమర్శించుకోవాలి మనం ప్రభువుకు తగినట్లుగా ఉండాలని దేవుడి ఈ వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మాటలు వింటున్నా చెప్తున్న నేనైనా మీరైనా ఎవరమైనా ఈ లోకంలో దేవుణ్ణి మనం అంగీకరించాలా మన హృదయాలు సరి చేసుకోవాలా ప్రాణం పెట్టిన మనం ప్రభువుకే మనము జీవించాలా ఆయనకు తగినట్లుగా జీవించాలి దేవుడిటువంటి కృపను మనం అందరికీ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావ జీవము కలిగిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి ఇంతవరకు ప్రభావ నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకే మీకు స్తోత్ర అవును ప్రభు దావీ యొక్క జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చి ప్రభావ మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ప్రభావ అవును తండ్రి దావీదును మీరెంతగానో హెచ్చించారు మీరెంతో గొప్ప చేశారు ప్రభావ నీ రా నీ మీద అధికారిగా నిర్మించారు ప్రభు కానీ దావి తప్పిపోయాడు ఇంకా అడిగింటే నేను ఇచ్చేవాడిని కదా అని ప్రభా దావితో మీరు అన్నారు ప్రభా అవును తండ్రి దావి మమ్మల్ని ఎంతగానో గాయపరిచిన వాడుగా బాధ పెట్టిన వాడుగా ఉంటూ ఉన్నాడు ప్రభు తండ్రి నేను తండ్రి ప్రభా మేము కూడా ప్రభా అనేకమైన సందర్భాలలో అనేకమైన విషయాలలో ప్రభా మీకు అయోగ్యంగానే ఉంటూ అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నాం మా కొరకు ప్రాణం పెట్టిన నీ కొరకైతే తండ్రి మేము జీవించలేని వారంగా మేము ఉంటూ ఉన్నాం ప్రభు మమ్మల్ని క్షమించండి మరణించండి నీ సిలువ రక్తంతో కడగండి పరిశుద్ధపరచండి ప్రభా నీకు నమ్మకమైన దాస్తులముగా నీకు నమ్మకమైన వ్యక్తులముగా నిన్ను మహింపరిచే వ్యక్తులంగా ఈ లోకంలో ప్రభా మేము ఉండడానికి మాకు కృప చూపించండి తండ్రి మీ నామాన్ని మహిమ తీర్చే వరంగా ఉండాలి ప్రభా మా క్రియలను బట్టి మా కార్యాలను బట్టి ఎప్పటికీ కూడా ప్రభా నీ నామము దూషింపబడకూడదు ఇదే మా తీర్మానం ప్రభావ మీకు మహిమ రాకపోయినా పర్లేదు కానీ ప్రభావ మా వలన తండ్రి మీకు దూషణ రాకూడదు కాబట్టి ప్రభావ నా తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రతి సమయంలో ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి మమ్మల్ని హెచ్చరించండి ప్రభావ సరైన మార్గంలో నడిపించండి మా ప్రవర్తన మేము కనిపెట్టుకొని ప్రభావ మీకు దయోగ్యముగా మేము జీవించాలా ప్రభావ అటువంటి కృప దైత్యమని ప్రార్థిస్తున్నాం మేము గత గడిచిన కాలంలో తప్పిపోయింటే క్షమించండి మన్నించండి మీ సిలువు రక్తంతో కడిగండి పరిశుద్ధపరచండి మీ సాక్షులుగా నమ్మకస్తులముగా ఈ లోకంలో కొనసాగడానికి సహాయపడండి అన్ని విషయాల్లో మిమ్మల్ని సంతోషపరిచే జీవితాన్ని మాకు అనుగ్రహించండి ఏ విషయంలో కూడా ప్రభావ మేము లోపం కలిగిన వరకు ఉండడానికి వీలేదు ప్రభా మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం బలపరచమని ప్రార్థిస్తున్నాం మీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అతన్ని మేము క్షమించమనించి మనం పెడుకుంటున్నాం ప్రభా తన విధానైనా మా యొక్క ప్రియులను బట్టి మీ పాదాలు చింత మొరపెడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవి శిస్టర్ని ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి సర్జరీ లేకుండా ప్రభా మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవతన భర్త కూడా ప్రభు తాగు నుంచి విడుదల పొందాలా రక్షణ పొందాలా కుటుంబం అంతా సంతోషంతో సమాధానంతో నెమ్మదిగానే తండ్రి మీరు సేవించాలా ప్రభు అటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రవిచల్ల బ్రదర్ ను బట్టి మీ పాదాల చేత మొర పెడుతున్నాను ఆయన ప్రభావ కిడ్నీ లివర్ హార్ట్ నుంచి మీరు విడుదల సంపూర్ణంగా స్వస్థద చేయండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయండి తన ఆపరేషన్ బట్టి ప్రార్థిస్తున్నాం మీరే కార్యం జరిగించండి ప్రభా తండ్రిని తన సంపూర్ణంగా మారు మనసు కొంచెం రక్షణ పొందినట్లుగా మీరే సహాయపడండి రాజేష్ బ్రదర్ యొక్క క్యాన్సర్ బట్టి ప్రార్థిస్తున్నాం తనను ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రతి క్యాన్సర్ కణం నుంచి విడిపించండి కావాల్సిన అవసరం దక్కలు తీర్చండి ప్రభావ నశించిపోకుండా కాపాడమని ఈనాశిస్టను బట్టి ప్రార్థిస్తున్నాం తన గురించిన ప్రభావ పక్షవాతంతో తను బాధపడుతుంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ స్వస్థ దయచేయండి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో ప్రభావ మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభావ మీ సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఊంగిపోకుండా ప్రభ బలంగా ఉండడానికి సహాయం చేయండి వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వారి చదువుల్లో ప్రభావ మంచిగా రాణించట్లు కృప చూపండి వారి భవిష్యత్తులో మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం మనసీమ గారి కాలికర్ణత సర్జరీ జరగాల్సి ఉండగా మీరు కృప చూపండి కావాల్సిన అవసరం తీర్చండి నైనా ఆటంకాలు కొట్టివేయండి ప్రభావి దాసులను స్వస్థపరిచి మీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఆ రిప్తగానే తండ్రి సరిత శిస్టర్ను బట్టి ప్రార్థిస్తున్నాం తన బడ్ క్యాన్సర్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరే ముట్టండి తాకండి స్వస్థపరచండి కుటుంబం కూడా ప్రభావ రక్షణలోకి రావడానికి మీరే కృప చూపండి తండ్రి ఆటంకాలన్నీ కొట్టివేండి నాయన తండ్రి తనకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం లక్కి పాపను బట్టి మీ పాదాలు ఎంత మొద పెడుతున్నాం తన బోన్ మీరే ముట్టండి తాకండి నా ప్రభావ ఎటువంటి నా తండ్రి ఇంబ్యాలెన్సెస్ ఉండడానికి వీలేదు ప్రభావ తండ్రి నన్ను చక్కగా ఉండాలి అవయవలోపంగా ఉండకూడదు ప్రభావ వేరే కృప చూపంటే బిడ్డ భవిష్యత్తును దీవించండి దీర్ఘాయం దయచేయండి ప్రభాతం కుటుంబంతో కూడా సర్వసత్యం నుండి రావడానికి సహాయపడండి అది కానీ శివదాస్పదాన్ని బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభావ బ్లడ్ క్యాన్సర్ నుంచి విడిపించండి సంపూర్ణంగా స్వస్థ మీ సాక్షిని నిలబెట్టుకోండి ప్రభావ తండ్రి దిలీ బ్రదర్ బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి తన ఉద్యోగాలు మీరు తోడుగుండండి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మీ సాక్షి నామానికి భయంకరంగా నిలబెట్టుకోండి ప్రభావ తండ్రి మీ పరిచయంలో మీ నామానికి భయంకరంగా వాడుకోనండి మీ చిత్తానుసారంగా నా ఉంటే గొప్ప చూపించండి అన్వికా పాపను బట్టి ప్రార్థిస్తున్నాం హైబ్ర హై హై షుగర్ నుంచి మీరు విడిపించండి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా మీ నిలబెట్టండి బిడ్డకు దీర్ఘాయుధాయించేయండి ప్రభావ మీ సాక్షి ఉండండి కృప చూపించండి తన భవిష్యత్తును దీవించండి ఆశీర్దించండి గొప్ప సేవకురాలు తన మాడడానికి సహాయపడండి అది కానీ బ్రదర్ ను బట్టి మీ పాదాలు అంత మొరపెడుతున్నాం తండ్రి ప్రభా తన కాళ్ళు సర్జరీ విషయంలో సహాయపడ్డారు తండ్రి నేను కృప చూపండి నన్ను ఇంకా నా ప్రభ స్కిన్ రావాల్సి ఉంటుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి సంపూర్ణంగా నేను కాళ్ళంతా కూడా స్కిన్ రావాలా తండ్రి తిరిగి నేను మీ పరిచయలో అన్ని చోట్ల మీ పహబలంగా వాడబడాలి మీరే కృప చూపని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాగేశ్వర బ్రదర్ల లంగ్స్ ప్రాబ్లం ను బట్టి మీ పాదాలు నా ప్రభావ తండ్రి తను కూడా సంపూర్ణంగా మారు మనస్పంది రక్షణ పొందుటకు సహాయం చేయండి కుటుంబం అంతా కూడా ప్రభావ సంపూర్ణంగా మారు మనస్పంది రక్షణ పొందడానికి ప్రభు చెప్పండి జర్మియా బ్రదర్ ను మీ పాదాలు చెంద మొరపెడుతున్నాం ప్రభా జర్మియాన్ను జ్ఞాపకం చేసుకొని ముట్టండి తాకండి స్వస్థపరచండి మీ సాక్షిగా నామానికి మహిమకరంగా నిలబెట్టుకోండి తండ్రి తిరిగిన ఆయన నా ప్రభా నామానికి మహిమకరంగా ఉండాలా ప్రభావ అనేక చోట్ల మీ సాక్షి నిలబడాలి మీ నామాన్ని మహిపరచాలా ప్రభు అటువంటి కృపకారణకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంపూర్ణమైన విశ్వేషను అనుగ్రహించండి అన్ని విషయాల్లోనే ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతవరకు ప్రభావ మాకు తోడుకున్నందుకే మీకు కృతజ్ఞతలు కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ముట్టండి తాకండి మంచి ఆరోగ్యాలు దయచేయండి వారు చేసే ప్రతి పనులు మీరు మీ వారి సేవలో మీరు తోడుగుండండి గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి సత్యాన్ని ప్రకటించిన కృప చూపండి తండ్రి మీ నామ మహింపరచబడాలని సహాయపడి ఆటంకాలు వ్యతిరేకతతో తొలగించండి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి ఆశ్రదించాలన్న ప్రభా మీ నామని మహిమకరంగా నిలిపెట్టుకోమని ప్రార్థిస్తాను తండ్రి ఇంతవరకు ప్రభా ఈ మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు ప్రభావ తండ్రి ఈ సన్నిధిలో ముందు ముందు ఇంకా కూడా ప్రభా మహిమకరంగా మేము ఉండాలా మీ వాక్యాలు వినాలా ప్రభ బలపడాలా మీకు తగిన ప్రీతికరమైన జీవితం మేము జీవించాలి అటువంటి కృపను మాకు దయచేయమని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఇంత గొప్ప సమయాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తాం హిమ ఘనత ప్రభావములు తండ్రి మీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామనంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు యేసు యొక్క కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించను కాక ఆమె ప్రజలు అడ అందరికీ ప్రజల బాగా <coughs> జరుగు <coughs> <coughs> <coughs> <coughs>